శ్రీ గు హరి ఓ స్మృతి స్మృతి పురాణ భగవత్పాదశంకరకరీ ఓ సహనా గౌతి సహనౌస్ కరమావీ ీకరుస్తున ముప్ప ప్రక్షే వివ శంకర భగోత్పాద ఉపనిషత్తులో మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఏడవ బ్రాహ్మణము దీనికి అంతర్యాల్ బ్రాహ్మణము అనిపే ఈ బ్రాహ్మణానికి ఒక ప్రత్యేకత గలదు విదేశాల్లో అంటే మిడిల్ ఈస్ట్ జరూసలం మొదలైన ఆ ప్రాంతాలున్నాయనుంచి మూడు మతాలు ఉంటాయి క్రిస్టియానిటీ ఇస్లాం అండ్ జుడాయిజం అది కరోనాలజీ అంటే కాలక్రమం చూడాలంటే జుడాయిజం ప్రాచీనమైనది తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది తర్వాత ఇస్లాం వచ్చింది క్రిస్టియానిటీ వయస్సు సుమారు రెండు సంవత్సరాలు సుమారు క్రిస్టియానిటీకి ముందూడాలిజం నిజానికి జీసఫ్ క్రైస్ట్ ఆయన జూర్సే జూ ఆయన బ్రతికుండగా క్రిస్టియానిటీ అనే మతం లేకుండా జూ అనే మతం ఉండేది ఆయన జూగా పుట్టి జూగా చూపించి జూగానే ఆయన దేహత్యాగం చేశారు ఆయన కోడిన తర్వాత ఆయన పేరు మీద ఓ కొత్త మతం ఒకటి ఆవిర్భావించింది ఆయన పోయిన సుమారు రెండు వందల సంవత్సరాలకి ఆవిర్భవించిందని చెప్తారు అది క్రిస్టియానిటీ ఈ మతాలు ఎలా ఉంటాయి మహాత్ములు ఉన్నప్పుడు మతం ఉండదు మహాత్ములు ఉన్నప్పుడు మహాత్ములు ఉంటాడు బోనఫాలు ఉంటాయి మతాల తర్వాత పుడతాయి పుట్టపర్తి బాబా ఉన్నప్పుడు పెద్ద మతం లేదు ఆయన పోయిన తర్వాత పుట్టపర్తి గారు శిరుడి అయన దేహత్యాగం చేసిన తర్వాత మతం బాగా విస్తరించింది ఆయన ఉన్నప్పుడు ఏముందో చాలా తక్కువ ఉంది ఉంటుంది తర్వాత సర్వత్రా ఉంటుంది మత లక్షణం శ్రీరాముడు ఉన్నప్పుడు రాముడు యొక్క ఆరాధన దేవుడుగా లేకుండా తర్వాత విస్తరించి శ్రీకృష్ణుడు కూడా అంటే శ్రీకృష్ణుడి కూడా మతం లేదు శ్రీకృష్ణుడు దేవుడిగా ఆరాధించటం లేదు వచ్చేది సర్వత్రాగే ఉంటుంది దీనికోసం మన మన దుద్ధిగా ఉన్న దృష్టాంతాన్ని కూడా మనం చూసుకోవచ్చు మనిషి ఉన్నప్పుడు బోధలు ఉంటాయి మనిషి వెళ్ళిపోయిన తర్వాత బోధలు పక్కన పెట్టేసి ఆ మనిషి విగ్రహం వద్ద పెట్టి పూజలు అడిగి చేస్తూ ఉంటారు సమాజంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి మా గురువు గారి సందర్భంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన బోధలు ఉండి ఆయన దేహకార్యం చేసిన తర్వాత బోధలు పట్టుకున్న వాళ్ళు బోధలను కొనసాగిస్తూ ఉన్నారు కొంతమంది ఈ బోధలు మా వల్ల ఈ బోధలు ఆత్మ బ్రహ్మ ఇదంతా మా వల్ల ఎక్కడవుతుంది రాజస్థాన్ బొమ్మలు బాగా చేసేవాళ్ళు ఉన్నారు ఆయన చేతి బొమ్మలు చూపిస్తాము బొమ్మను పెట్టి మనం పూజా టీ చేద్దాము ఒక ఆయన ప్రపోజ్ చేశారు వెంటనే యాభై మంది స్థాయి అన్నారు ఎవడో ఒకడు అనవసరం అన్నాడు ఒకడు అనవసరం అంటే వాడు మంట పట్టుకుంటాను వాడిని తోసి మారేసి ఈ స్థై అన్న వాళ్ళందరూ కూడా బాగా బలంగా ముందుకు వచ్చేసి ఆ చేజీకి బొమ్మ మీద ఒకటి కాదు మూడు చేజీ కానీ అన్నారు మూడు చేప్పటికే ఆ బొమ్మ పెట్టి అక్కడ పూజలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మానవ స్వభావంలో ఉంటుంది కాబట్టి క్రైస్ట్ ఉన్నప్పుడు క్రిస్టియానిటీ లేకుండా తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది ఆ తర్వాత ఇస్లాం ఇస్లాం వయస్సు పదిహేను అంటే సుమారు ఐదు తర్వాత ఇస్లాం వచ్చింది ఈ మూడు మతంలో వీటికి అబ్రహామిక్ ఫేక్స్ అంటే ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి కూడా పేట్రీ ఆ ప్రజాపతి ప్రజా పేట్రీ అంటే పితృ నుంచి పేట్రీ వచ్చింది ప్రజాపతి వీళ్ళ ముగ్గురికి బ్రహ్మదేవుడు బ్రహ్మగారు బ్రహ్మనే ముందు ఆ పెట్టితే ఏమవుతుందో అబ్రహామౌలు ముగ్గురికి కూడా అబ్రహాం ఆయన ప్రసిద్ధ ఆయన ప్రధానుడు చేత వాటి అబ్రహారంటే మూడింటిది కూడా ఈ మూడు మతాలలో ప్రధానమైన మతాల యొక్క పద్ధతులు వేరుగా ఉన్న సిద్ధాంతంలో మౌలికమైన అంశం సమానంగా ఉంటుంది అదేవిధంటే దేవుడు బ్రహ్మాండానికి బయట ఉంటాడు బ్రహ్మాండం లోపల దేవుడు ఉంటాడు ఇల్లు ఇల్లు కట్టి అడ్డికిచ్చి ఆయన ఎక్కడ ఉంటాడు లేదే ఇంకోట ఆయన ప్రసాదంగా ఉంటాడు అక్కడ ఆయన ఉన్నాడు చిన్న చిన్న వందమెంట్ లో ఉన్న వందలు కడితే బిల్డింగ్ లో కట్టి వాళ్ళు అట్ల అడ్డికిచ్చి డబ్బులు వసూలు చేసుకుని ఆయన ఉంటాడు లేదే ఎక్కడో ప్రసాదంగా ఉంటాడు అది మోడల్ కాబట్టి ఆ మోడల్ ప్రకారం దేవుడు బ్రహ్మాండంలో ఉండడు బ్రహ్మాండాన్ని నిర్మాణం చేయటమే దేవుడు వరకు తప్ప ఆయన ఉండి మటుకు బ్రహ్మాండానికి ఆవహ ఉంటాడు దాన్నే ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ అని అంటారు ఎక్కడ కూర్చుంటాను ఇప్పుడు అది ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తారా ఇన్స్టాల్ చే స్టాండ్ లో తీసుకునే కంగారు పడే మనకి కాలేది విభి కాలో వీడియో కెమెరా సైజ్ అవుతుందో చూసా అంటారు సో ఈ మతములు ఈశ్వరుణ్ణి ఈ కాస్మాస్ కి బయట సాధన చేస్తారు ఎక్స్ట్రా కాస్మిక్ అని అంటారు సరిగ్గా ఇటువంటి అసలు ఈ ఫిలాసఫీ ఇది ఒక ఫిలాసఫీ దీన్ని ప్రతిపాదించిన మహాశీరుడు ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఆయన పేరు డెకార్టె ఆయన పేరు మీద కార్టీషియన్ జామెట్రీ అనేది వచ్చింది మీరు అందరూ చదువు ఉంటారు ఆయన కాలేజీలో చెప్తారు కాబట్టి డెకాటే అనే ఫిలాసఫర్ మ్యాథమెటీషియన్ ఫిలాసఫర్ కూడా ఆయన పెట్టిన తీరి ఏమిటంటే సృష్టిని చేసిన దేవుడు సృష్టికి బయట ఉంటాడు బ్రహ్మాండానికి బయట ఉంటాడు అని చెప్పారు కూర్చోండి అరి బ్రహ్మాండం ఒక ఆవల ఉండి బ్రహ్మాండాన్ని ఆయన రిమోట్ గా ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు యా అంటే కంట్రోల్ గా యామ అంటే కంట్రోల్ గా కంట్రోల్ చేయ కంట్రోల్ గా ఈ కంట్రోల్ లో అవుట్ సైడ్ ఉంటాడు ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ ఆ రకమైన సిద్ధాంతాన్ని ప్రవర్తించిన ఫ్రెంచి మహాశయుడు ఫ్రెంచ్ ఫిలాసఫర్ డెఫాస్టెడ్ ఆ మోడల్ లోనే ఉంటాయి అబ్రహా ట్రేట్స్ మూడు అదే మోడల్ ఉంటాయి అయితే ఇండియన్ బేసిక్ విషయంలో దేవుడు బయట ఉన్నాడు కానీ తరువాతి కాలంలో ఈ అబాని స్వై యొక్క ప్రభావం ఎంతో కొంత భారతీయ సమాజం మీద కూడా పడింది మనం ఎంతసేపు ఏమని మన ప్రభావం వాళ్ళ పడిందని చెప్తాం మన ప్రభావం వాళ్ళ పడితే వాళ్ళ ప్రభావం మన పడదు పడుతుందా ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికా వెళ్తే అక్కడ గుళ్ళు గోపురాలు వస్తాయి మన వాళ్ళలో వాళ్ళ రక్షణాలు కావు మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు అమెరికా లాగా ఉంటారు హాయ్ ఎవరు అని ఉంటారు అక్కడ వాళ్ళలాగా మన వాళ్ళ అక్కడ వాళ్ళలాగా వాడు వీలు వీడు వారు మాట్లాడుతుంది మన దేశం నుంచి విజ్ఞానము అటు పెట్టినట్టుగా అక్కడి నుంచి కాబట్టి వచ్చే ఆ రావణంలో మన సమాజంలో కూడా దేవుడు బయట ఉంటాడు అనే ధోరణే వచ్చింది ఆ ధోరణ ఎలా వచ్చిందంటే అక్కడి నుంచి మిడిల్ నుంచి షిప్ లో సముద్రం దాటి వెస్ట్ పోస్ట్ కుచ్చి వెస్ట్ పోస్ట్ లో తమిళనాడులోకి కర్ణాటకలోకి వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చింది అనమాట రూపు కాబ మన దేశంలో కూడా కొన్ని మతాలు ఉన్నాయి ఆ మతాలు లైక్ వైష్ణవా విష్ణు ఎక్కడుంటాడు బ్రహ్మాండానికి ఆవలా వైకుంఠలోకంలో ఉంటాడు శైవ శివుడు ఎక్కడుంటాడు బ్రహ్మాండానికి ఆవల కైలాసంలో ఉంటాడు కృష్ణ కాన్షియస్ నెస్ శ్రీకృష్ణుడు బ్రహ్మాండానికి ఆవల గోలోకంలో ఉంటాడు ఈ తాంత దేవి ఉపాసకులు తంత్రంతో దేవి ఉపాసన చేసి వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఆ దేవి బ్రహ్మాండానికి ఆదల ఉమాలోకమునందు లేకపోతే శుభాలోకము ఉమాలోకము అని వాళ్ళు అక్కడ ఉంటుంది దేవి అనే ఆ వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ అన్నీ కూడా తోటి చనిపడం చనిపోవాలి అది ఎవరో ఉత్తరం చేశారు అమెరికా నుంచి ఆ రాత్రి బిన్నదంతా దీంట్లోనే మీరు భద్రం చేసి పెట్టుకున్నారా ఏమి ఇది చూసి ఈ వీడియోలో చూసి ఆయన మాట్లాడలేదు సో ఖాళీ సో కనుక దేవుడు ్రహ్మాండములకు బయట ఉంటాడు అనే దృష్టి అది సర్వత కాలంలో వచ్చింది తప్ప వైదిక కాలంలో అసలు ఆ దృష్టి లేదు వాళ్ళెంతసేపు దేవుడు ఈ పృథ్వలో ఉన్నాడు ఈ వాయువులో ఉన్నాడు ఈ ఆకాశములలో ఉన్నాడు మనకి కనపడే సూర్యుని ఎందు చంద్రుని ఎందులో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రతి కణములలో ఉన్నాడు అని ఇలాగ పాపన చేశారు తప్పింది దీనికి బయటికి పోతుంది బ్రహ్మాండంగా మన లాంటి దేవులు అందరూ ప్రాణులందరూ పడి కష్ట అష్ట కష్టాలు పడుతూ ఉంటారు దేవుడు మాత్రం బయట ఉంది తమాషా చూస్తూ ఉంటాడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు అనే దృష్టిగా ఉండదు అందుకే గాడ్ వేదములలో చెప్తున్న దేవుడు మన ఈనాడు సమాజంలో జనసామాన్యము అనుసరించేటువంటి దైవత్వ భావనకి దీనికి చాలా తేడా అవుతుంది చాలా భిన్నంగా ఉంది వాస్తవంలో అంటే మరి ఇలాంటి వాస్తవాలు కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు మీరు కొంత ఒకరి మాయతో వినాల్సి ఉంటుంది అసలు టెంపుడు దేవాలయము అనేది వేదకాలము నందు ఉండేది కాదు ఆ తర్వాత కాలంలో ఆ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా వచ్చిందంటే భూస్వాములు ఇంకా టెంపుల్ భూమి కావాలి భూమిని డొనేట్ చేసేటువంటి భూస్వాములు ఒకటి ఉండాలి భూమిని రెండు రకాలుగా భూమి అవసరం ఒకటి ఆ టెంపుల్ కట్టడానికి భూమి కావాలి దాని చుట్టూ విశాలమైన తోట భూమి కావాల్సి ఉంటుంది మీరు పెద్ద పెద్ద దేవాలయాలు చూసినట్లయితే చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మాణం చేయబడి ఉంటాయి దానికి భూమి కావాలి ఆ తర్వాత టెంపుల్ నిర్వహణకి భూమిని మాన్యములుగా ఇచ్చేవారు యాభై ఎకరాలు భూమిస్తే దాని నుంచి వచ్చి ఆదాయం తోటి దేవాలయాన్ని నడిపించటం అపురోహితుడికి ఆ సంపద ఇవ్వటము అతనేమో నైవేద్యం అది పెట్టి చేస్తాడని ఆ రకంగా కాబట్టి భూస్వాముంటే దాని ఉండదు భూస్వాములు తర్వాత వ్యాపారస్తుడు వర్తకులు వ్యాపారస్తుడు సామాన్య మానవుడికి టెల్పులు ఎక్కడ కట్టగలుగుతాడు టెంపులో ఉండదు కలిపి అన్నం పెట్టుకు వస్తాడు తప్ప సామాన్య మానవుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ సమంధమే ఉండదు భూస్వాములు మర్చెంట్స్ తర్వాత కింగ్స్ అంటే రాజ్యాన్ని పాలించే రాజులు వీళ్ళ ముగ్గురు తర్వాత అంటే పూజ అది చేసేటువంటి క్లాస్ ఈ నాలుగు కలిసి రిట్విడ్ గా నా వేదములలో తాము నేర్చినటువంటి ఆరాధనా పద్ధతిని మోడిఫై చేసి మోడిఫై చేయడానికి సిద్ధమై మోడిఫై చేసి వాళ్ళు కంఫార్మర్ అప్పుడు కింగ్ గా సపోర్ట్ ఇస్తాడు భూస్వాములు ముందుకొచ్చి సపోర్ట్ ఇస్తాడు మర్చెంట్స్ సపోర్ట్ ఇస్తాడు ఈ విధంగా ఈ నాలుగు క్లాసెస్ ఫోర్ క్లాసెస్ ఇన్ ది సొసైటీ ఈ రకంగా మీకు తమిళనాడు కర్ణాటక లో ప్రారంభమైన ఈ మూవ్మెంట్ దేశం అంతా కూడా వ్యాపించినది ఆ విధంగా టెన్ తూల్స్ వచ్చే తప్ప వేద కాలంలో టెంపుల్ అవకాశమే లేదు ఎందుకంటే టెంపుల్ కట్టాల ఉన్నట్లయితే మీరు ఎక్స్ట్రా కాస్ట్ గాడి యొక్క భావన ఉండాలి దేవుడు బయట ఉంటాడు ఇక్కడ మానల్ లో ఉంటాడో ఆ ప్రశ్నని అడ్రస్ చేయడు దేవుడైతే బయట ఉంటాడు బయట ఉంటే ఏముంది మనం ఇక్కడ ఆరాధించాలంటే ఆ దేవుడికి ఒక ప్రతిమం మనం ఇక్కడ పెట్టుకుని మనం ఆరాధించాల్సి ఉంటుంది అని ఎలాగంటే చేపలన్నీ కలిసి ఈ చేపల దృష్టాంతం వివేకానంద స్వామి ఇచ్చాడు చేపలన్నీ కలిసి ఆ దేవుడు సముద్రదేవుడు అంత ఎక్కడో స్వర్గంలో ఉంటాడు ఆ సముద్రదేవుడు యొక్క దేవాలయం కట్టాలంటే ఆ సముద్రదేవుడు ఏ రూపంగా ఉంటాడు అత్యంత చేపరూపంగా ఉంటాడు అని అక్కడ చేపకు దేవాలయం కట్టాడు సో ఆ సెన్స్ లో తర్వాతి కాలంలో దేవాలయం వ్యవస్థ వచ్చినప్పుడు కంట్రోల్ ఉండేటువంటి సోషల్ మూవ్మెంట్ రెలిజియస్ మూవ్మెంట్ ఉంటుంది రివల్యూషన్ ఉంటుంది కదా ఈ రెలిజియన్స్ సోషల్ స్ట్రక్చర్స్ అన్ని అలా ఉండవు అలా ఇవాల్వ్ అవుతూ అలా ఇవల్యూషన్ గా ఉంటాయి సో ఇప్పుడు దేవుడి చుట్టూ పెట్టడం అన్నది మా చిన్నప్పుడు లేకుంటాయి ఇప్పుడు వచ్చి అక్కడ ప్రభుత్వం ఉంది అప్పట్లో ఒక బాగా కులించి పోయి ఇంకో ఉంటుంది సందర్భాన్ని మరి మారీ అన్ని మార్పులు వస్తూ ఉంటాయి సో మీరు ఆ దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది దేవుడు అంటే ఎక్కడో దేవాలయంలోనో వెళ్తే వైకుంఠంలోనో ఉంటాడు అనే దృష్టితో అంతర్యామి బ్రాహ్మణాన్ని అధ్యయనం చేసినట్లయితే అది అనుకూలంగా ఉండదు కాబట్టి ఇక్కడ వైదికమైన ఈశ్వర ఈశ్వర శబ్దంతో కూడా నిర్దేశించాలి వైవిధమైన ఈశ్వరుల్ని అంతర్యామి అనే శబ్దంతో నిర్దేశిస్తున్నారు ఈశ్వరుడు సర్వములకు లోపల ఆ సర్వమును నియంత్రిస్తూ ఉంటాడు అనే అభిప్రాయంతో అంతర్యామి అని నిర్దేశిస్తున్నారు ఇప్పుడు దేహం చూసినట్లయితే ఈ దేహాన్ని ఏది నడిపిస్తోంది అని చూసుకుంటే గుండె లోపల ఉంటుంది దేహం భయపూడదు గుండె ఉండే లోపల ఉండి దేహాన్ని ఏర్పడుతుంది అయితే బ్రెయిన్ దేహంలో దేహాన్ని ఏర్పడుతుంది లేకపోతే దేహానికి సంబంధించిన జఠర జఠర కోశము దేహం లోపలండి దేహానికి కావలసిన వ్యవస్థ చేస్తూ ఉంటుంది దేహంలో బ్లడ్ ప్యూరిఫికేషన్ మొదలైన వ్యవస్థ అంతా కిడ్నీ అభివృద్ధి చేస్తూ ఉంటాయి అలా ఎక్కడ ఉంటాయి దేహానికి లోపలుండి లోపలండి చేస్తాయి కాబట్టి దేహమును బయట ఉండే చర్మము అవయవములు బాధ్యత జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఇవి కళ్ళకు కనపడుతూ ఉంటాయి కానీ ఏ కళ్ళకు కనపడి వాటిని అల్లి నిర్వహించుకోకు ఆ కళ్ళకి కనపడకుండా లోకంలో ఉన్నటువంటి ఒక తత్వము ఈ దేహాన్ని నిలబెడుతూ అవుతుంది ఇది ఒక అనుభవం ఇదే అనుభవాన్ని మీరు బ్రహ్మాండానికి మీరు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది బ్రహ్మాండానికి అనువయించాల్సి వస్తుంది అన్వయిస్తే బ్రహ్మాండము లోపల ఉంటూ బ్రహ్మాండమును నియంత్రించేటువంటి ఒక మహాశక్తి దానికి రూపం ఎందుకుంటుంది ఇప్పుడు దేహం లోపల ఉండి దేహాన్ని అంతా రూపం ఉండదు రూపం దేహానికి ఉంటుంది దేహమును నియంత్రించే తత్వానికి రూపం ఉండదు రూపము లేనిది రూపం ఉన్నదాన్ని నియంత్రిస్తూ రూపం రూపము ఉన్నది స్థూలము ఇప్పుడు సూక్ష్మము స్థూలము నేర్పిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ ధ్యాను ఆ రేత్తలు ఆ గుడిపే అక్కడ వచ్చే వరిగు ఇన్నింటికీ రూపం ఉంటుంది కానీ ఆ వరిలో ప్రవహించే ప్రవహించి ఆ ధ్యానులు తిప్పే తత్వం ఏదైతే కలదో రూపం ఉండదు కాబట్టి ప్రతిదానికి అది పిలిచి ఒకే మంత్రం పనికి రాదు నాకు రూపం ఉంటే కానీ పని పద్ధతి ఆ ధోరణి ఎక్కడ అన్వయించదు ఆ ధోరణి నుంచి బయటపడాల్సి ఉంటుంది రూపం ఎందుకు పెట్టేదాన్ని ఆ ప్రసంగం వేరే ప్రసంగం అంటేదో హేతు ఉంటుంది కానీ ఈ ప్రసంగంలో ఈ సర్వమునకు లోపల నియంత్రిస్తూ ఉండే ఆ మహాశక్తి ఏదైతే అది అంతర్యామి అనే పేరుతో దాన్ని వ్యవహరిస్తాము దానికంటే ఒక రూపం ఏది ఉండదు కాలమునకు దేశమునకు ఇతర పరిచ్ఛేదములకు అతీతముగా ఆ మహాశక్తి ఉంటుంది ఆ మహాశక్తిగా అంతర్యాలు నేను అంతర్యాలు ఎక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అనే ఉపనిషత్ సిద్ధాంతానికి ఈ అంతర్యాలు బ్రాహ్మణము అటువైపు నడిపించే ఒక వ్యక్తున దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా దేవుణ్ణి పూజిస్తారు ప్రార్థిస్తారు సాధారణంగా దేవుణ్ణి విగ్రహం కింద తయారు చేసి పెట్టుకుంటే పూజ చేయాల్సి వస్తుంది పూజ అనే సిస్టమ్ అలా ఇన్వాల్వ్ అయింది దేవుణ్ణి ఒక మూర్తి తయారు చేసి పెట్టారనుకోండి ఆ మూర్తికి మీరు ఏం చేయాలి ఉపచారములు చేయాల్సి వస్తుంది దేవుడికి మూర్తి లేదనుకోండి అప్పుడు ఉపచారం లేవు అప్పుడు పువ్వులు అగర్బత్తీలు ఇలాంటి సామర్ అవసరం ఉండదు కేవలం భావనతో ఈశ్వరుని ఆరాధిస్తా అంతేదిక వైదిక సిద్ధాంతంలో ఉపాసన అంటే భావనతో ఈశ్వరుని ఆరాధించుట కర్మ కర్మ అంటే అగ్ని మొదలైనటువంటి ప్రకృతి ఒక కర్మ ద్వారా ఆరాధించుట ఆ విధంగా వాళ్ళు అగ్ని ద్వారా ఆరాధించినప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ఆరాధించే అగ్ని ఒక మీడియంగా చేసుకుని పరమేశ్వరుణ్ణి ఆరాధించేవాడు విగ్రహము నాకు ప్రాముఖ్యం అసలు ఉండదు గ్రహానికి ప్రాముఖ్యం అనేది వైదిక కర్మలో ఉండదు అసలు ఏదైనా ఒక శ్రౌత యజ్ఞం చేస్తున్నప్పుడు వెళ్తే శ్రౌత యజ్ఞం శ్రౌత యజ్ఞం అంటే దర్శ పూర్ణమాశేష్ఠి లేక అగ్ని ఇలాంటి శ్రౌక యజ్ఞం చేసిన సందర్భంలో మీరు వెళ్లి చూస్తే నేను అలా చాలా సార్లు వెళ్లి చూశాను అక్కడ విగ్రహాలు అసలు అక్కడక్కడ దేవుడు మందిరం అని విగ్రహం అని ఏమీ ఉండదు అయితే ఈ మంది కాలంలో ఏం చేస్తున్నారంటే శ్రౌక యజ్ఞంలాగా అనిపిస్తుంది దానికి స్మార్థ లక్షణం పెట్టి విగ్రహం పెడితే గాని జనం రాదు కనుక ఒక విగ్రహం పెట్టడం ఆ విగ్రహం కూడా కొంత ఎక్కువ జనాన్ని పట్టుకొచ్చి విగ్రహం పెట్టడం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టడం ఒక ఏదైనా యజ్ఞం చేశారు అది అవును వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారేమిటండి అని నేను మాటవలసగలిగా జనం రాగాలంటే వెంకటేశ్వర స్వామి విగ్రహమే పెట్టాలి మనం లోపల ఏమో హోమాలు చేశామో వాళ్ళు చూశారా పెట్టారా వాళ్ళు విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని చూస్తారు దానికోసం వస్తాడు మనం చేసి హోమాలకినూ వెంకటేశ్వర స్వామికి ఉండదు అయినా పర్వాలండి విగ్రహం ఉండదు వాళ్ళ దృష్టి పెట్టాలి అని చెప్పాడ చూడండి దాపం కూడా లేదన్నమాట కాబట్టి మీరు వైదికమైనటువంటి కర్మ ఎందు విగ్రహం యొక్క ప్రసక్తి ఉండదు సో ఇది కొంచెం దాని పూర్ణం పెట్టి పెట్టాలి ఇదంతా ఎందుకు చెప్పాలంటే మీరు ఓపెన్ మైండ్తో నేను అధ్యయనం చేస్తే కొంత అంతర్యానిగా ఈశ్వరుణ్ణి అనుభవానికి తెచ్చుకుంటా ఈశ్వరుని అంతర్యానిగా ఆరాధించుట అంతర్యామి రూపంగా అనుభవానికి తెచ్చుకుంటూట ఆ విధంగా ఉపాసించుట అది చాలా ఉత్తమోత్తమైన ఉపాసన అది అద్వయ ఆత్మతత్వ సాక్షాత్కారానికి ఒక గొప్ప వ్యక్తుగా ఉంటుంది అందుకోసం చాలా మంది ఏం చేస్తారంటే అన్నింటినీ కలగా బోన్యం చేసి అంటే అర్థాలతో తెలుసు అండి వాళ్ళు సంసారమే తప్ప దీంట్లో దేనికి కమిట్మెంట్ వాళ్ళకి లేదు అని అర్థం వెంకటేశ్వర పెట్టండి ఆ గుర్తు పెట్టే దొడ్డానికి కూడా గుర్తు పెట్టే దేన్ని మనం ఎందుకు కాదన్నా ఓ చెందర విగ్రహాన్ని అక్కడ పెట్టడం ఓ పూల వేస్తూ ఉండొచ్చు ఆ కోరికలు అవి తీర్చి కోరికలు ఏదైనా అది కూడా మనకు కావలసినవే మనకి అన్ని రకాల అలాగే వెంకటేశ్వర స్వామి తీర్చి కోర్తలు కావాలి దుర్గాదేవి తీర్చి కోర్తలు కావాలి చండీదేవి తీర్చి కోర్తలు కావాలి ఇంకేదైనా ఇంకో దేవుడు ఎవరైనా ఉంటే ఆ దేవి తీర్చి కోరికలు కావాలి అన్నీ మాకు కావాలి ఇంకా అన్నీ మేము పెట్టుకుంటాం అంటే అర్థం ఏంటి మన కమిట్మెంట్ సంసారమే తప్ప ఏని పరిస్థితి ఒకటి నిర్మాణం అవసరం అలాగంటి మత ప్రవృత్తి వల్ల మనిషికి ఉన్నతి ఉన్నది అలాగే ఆ భేద బుద్ధితోనే మిగిలిపోతారు ఆ భేద బుద్ధిని అధిగమించలేకపోతాడు సో శంకర శంకర భగవంతుడు అనుగుణం పెట్టాడు విగ్రహం పెట్టాడు శంకరాచార్యుడు మూడవ విగ్రహం పెట్టాడు ఆయన ఏం చెప్పారు ఆయన చెప్పాడు కదా మీనాక్షేమం చెప్పిన రాశారు కదా అది పారాయణ చేసేద్దాం ఈ రకంగా అంత కరంగా దేనికి చెందకుండా ఆఖరికి సంవసార్లుగా మిగిలిపోయేటువంటి విధంగా భేద బుద్ధితో మిగిలిపోయే విధంగా సిస్టమ్స్ తయారయ్యాయి నేను ఒక ఆయన చేస్తూ ఉంటే చూసిన అయిపోయిన తర్వాత ఎన్ని లింగాలు ఉన్నాయో చూసినా బుక్కిడు లింగాలు ఆ బుక్కిడు లింగాల్ని ఓ పెద్ద పోసి దాని మూత పెట్టుకోలేదు ఎందున్నాయో ముప్పైలో నలభైదో ఇన్నొచ్చేటండి అంటే ఏం చేస్తామండి ఎవరో వాడలో పట్టుకొస్తూ ఉంటాడు ఏం చేస్తాం ఆ గిల్లెలో వేస్తూ ఉంటాడు రోజు నీళ్ళు పోసేటప్పుడు రోజు వేలు దాని మీద కూడా పడతాయి అభిషేకం వేరు ఇన్ని సో అంటే పేద బాగా విస్తరించి ఉన్నట్లుగా అనిపిస్తుంది దీన్నే ఒక సావిత నేను ఆ సామెతని జనాలు దాన్ని స్పిరి పట్టుకున్నారో లేదా నాకు సందేహం అవుతుంది అయినా కూడా విశ్వక గంగా తీరే గంగా ఏ ఎండకు నీ పేరే ఉంటాయా అంటే భద్రం ఏ భద్రం అంటే శైవ అయితే వీరభద్రం వైష్ణవ అయితే రామ భద్రంట్టుగా చాలా వెరీ వరల్డ్ వె కేటగిరీ మతం స్ట్రీట్ స్మార్ట్ గా మతాన్ని మన వాళ్ళు అధ్యయనం చేశారు చేస్తూ ఉంటారు దానివల్ల పెద్ద ఎక్కువ మేధన ఉండదు ఆయా ఆంతరికమైన ఉన్నతి ఉండదు అని మహాత్ములు కొంతమంది చెప్పారు నేను కూడా ఏదో మాట చెప్తున్నానంటే లోపల ఎంతో మల్లబుల్లాలు పని ఇది ఎలా ఉంది అక్కడ అలా చెప్పారు మరి ఇక్కడ ఎలా ఉంది శాస్త్రంలో అలా ఉంది అసలు దీనిపై మహాత్ములు ఎవడు వివేకానంద స్వామి ఎవడు దీన్ని టచ్ చేశాడు ఆయన రామతీర్థ ఎవరి గురించి అఖండా నుంచి మహారాజా చెప్పారా దీని గురించి అని ఇవన్నీ నేను బాగా అవరోహన చేసి చేసి చేసి ఆ మహాత్ములు చెప్పిన మాటలనే చెప్తున్నా లేకపోతే ఇలాంటి మాటలు చెప్పాలంటే గుండె జుగా ఉండాలి కదా మాటలు చాలా సమాజానికి సమాజంలో ధోరణ ఏదైతే ఉంటుందో ఆ ధోరణలో పెట్టేయ మాట్లా ఒక రకంగా ఒక విప్లవాత్మకమైన ధోరణి కలిగే మాట కాబట్టి మనకు కూడా ధైర్యం కలగాలంటే ఈ మహాత్ముల యొక్క బాడీ మన వెనక ఉన్నది అనే ధైర్యం ఉన్నప్పుడే మనం చెప్పడం అనేది సో ఇది కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎవరో పైకి చూపించడం కైలాసంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు అప్పుడప్పుడు వీళ్ళు వెళ్లి ఉంటారు కూడా వెళ్తూ వెళ్తూ భార్యను కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు అవి గిన్నెలు తోమడం ఆలుష్యం తీసుకెళ్ల అంటే ఆ సిద్ధాంతంలో ఆ కథలో మీకు ఏడియాస్ చేయటం అంటే స్త్రీ గిన్నెలు తోమటానికి మనం పరిమితం చేసినట్టుగా మీకు ఆ కథలో అదొకటి ఫిక్స్ అయిపోయింది ఉండు అసలు నన్ను అడిగితే నేను విష్ణువుకి నేను సలహా చెప్తాను తుకారాము కంగారు నెల ముందు ఆవి మోక్షం ఎందుకంటే పాపం మోక్షాన్ని కూడా పక్కన పెట్టి కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ గిన్నె గిన్నెలు ఆవిరి కోసంతో ఉంపు ఉంటుంది కదా కదా గవర్న అంత నిస్వార్థంగా సేవ చేసినందుకు ముందు ఆరువ్వాలా లేకపోతే ముందు అత్యధిక విమానెచ్చి తుకారానికి ఇవ్వాలా మోక్షం ఆవిడే సంస్కృత కథలో ఇన్వాల్వ్ మీరు గమనించారా ఇప్పుడు విష్ణువు నడుగు ఆలో లక్ష్మి కాళ్ళు నొక్కుతూ ఉంటున్నాయి వైనాటే అదరువే వైనా అదరువే అది ఎవడో ఒక కవి పెట్టాడు సత్యభౌమ కాళ్ళను శ్రీకృష్ణుడు నొక్కాడు నొక్కాడు ఎవడో కవి పెట్టాడు అది న్యాయంగా రాదు లేకపోతే పెద్ద మనస్సులో వికాసం లేదని అర్థం భేద గుర్తుంది అంతర్యాలు స్త్రీయుడు పురుషులందు పశువునందు పక్షుయందు చెట్టునందు చేయందు సూర్యుడిలో చంద్రుడిలో నేలలో నింగిలో నిప్పులో నీళ్లు అంతటా మహాశక్తి వ్యాపించి ఉన్నది అదే వీటన్నిటినీ ఇలా నడిపిస్తుంది అలాగే సూర్యుడు అంత కరెక్ట్ గా వేయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఎందుకంటే అంతర్యాన్ని చంద్రుడు అంత చక్కగా ఎలా ఉంటున్నాడు అంతర్యాన్ని నక్షత్రాలు అంతర్యాన్ని ఈ పిల్లవాడు ఎంత ఈ పిల్లవాడు ఎంత తిరుగులో ఉన్నాడు తోడని ఎన్ని తెలివితే అంతర్యాము కానీ ఆ డాక్టర్ గారు అంత ముఖ్యమంత్రుడైనా అంత మంచిగా సేవ చేస్తున్నటువంటి అంతర్యామి యొక్క మహిళ హెట్లర్ ప్రపంచాన్ని అంతా కూడా ఉనికి అంతర్యాలు ఉన్నాడు మంచిగా చెడు సర్వముల అంతర్యానీ జగత్తును ఇలా నిర్వహిస్తున్నాడు ఆ విధంగా ఉపాసన చేయాలి వీరికి విగ్రహాలు అక్కర్లేదు పూజలు అక్కర్లేదు దీపాలు అక్కర్లేదు అగరబీలక్కర్లేదు పువ్వులు చెట్టు నుంచి పువ్వులను దూసేసి పాకుల్ని దూసేయటం పువ్వుల్ని దూసేయటం అలా అది వైద్య అలాంటి చేయనక్కర్లేదు అలాంటి హెల్స చేయర్లేదు ఎందుకంటే నాకు బొగ్గ పువ్వులు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం ఒక హేటు వెళ్తుంటే ఆ చెట్టుని నేను చూసి దండం పెట్టి ఆ నీడలోకి వెళ్లి కింద పనిగా పువ్వు తీసుకునే దాన్ని ఆధ్వర్నించవచ్చు చెట్టుని మీరు డిస్టర్బ్ చేయనక్కర్లేదు ఆ పువ్వుల యొక్క విశిష్టండి పారిజాత పుష్పాలు అంటారు అదేంటే మీరు చెట్టుని ఏమీ అక్కడ చేయడం చక్కగా పువ్వులు తీసుకురావాలి కాబ్య ఈ పాసనలో కదా ఇంబోకారంభ ంగత కొంచెం జటిలంగా ఉంటుంది భాష్యం కూడా అలాగే ఉంటుంది మీరు ఓపిక పట్టాలి ఓకే సూత్రము అనే మాట మీరు విన్న ఇంతకుముందు వేరుగా ఉన్నారు మీరు రాముడు కృష్ణుడు విష్ణువు ఇలాంటి మాట్లాడే విన్నారు తప్ప చండీ కౌశిక్ దుర్గా ఇలాంటి మాటలు విన్నారు భగవతి అమ్మా చీకాళి ఇలాంటి మాట్లాడే విన్నారు సూత్రం అనే మాట విన్నారా ఎప్పుడైనా వేరు సూత్రం అంటే సకల జగత్తును వ్యాపించి ఉన్న ఆ మహాశక్తి జగత్తులో అంతర్భాగంగా ఉంటూ జగత్తును నడిపిస్తూ ఉండే ఆ మహాశక్తికి సూత్రము అనే పేరు ఆ సూత్రం అనే పేరు గీతలో నుంచి వచ్చింది ఓ రకంగా గీత అక్కడి నుంచి పట్టుకొచ్చింది సో గీతలో ఎవరు ఉందంటే సూత్రే మణిగణ ఇలా అని ఒక మాట్లాడుకుంటుంది ఈ సకల జగత్తు కూడా సూత్రం మందు మనోల గణములు వలే నిలిచి ఉన్నది అంటే ఇప్పుడు చూడండి మీరు మీరు సూత్రం అంటే ఏంటో నేను చెప్తా చూడండి ఈ లార్ల అన్నింటిలో దీపాల అన్నింటిలో వీటిని అన్నింటినీ ప్రవేశించి ఉన్నది ఒక్కటే కదా ఎందుకంటే పువ్వులు ముందున్నా వాటి అన్నింటిలో ఉన్న భారము ఒక్కటే కదా సూత్రము అంటే దాదము ఆ రకంగా ఇక్కడ ఉన్నా ఎలక్ట్రిసిటీ ఒక్కటే కాబట్టి దాన్ని సూత్రము అలాగే నక్షత్రాలు సూర్యులు చంద్రుడు పృథ్వీ అప్పు ఆకాశం అన్ని బాయ్య రాణులు మానవులు పశువులు పక్షులు దేవతలు క్రిములు కీకకములు వీటన్ని ఒకే పరమాత్మ యొక్క శక్తి గలదు శక్తి ఆ శక్తికి సూత్రము అని పేరు ఇక్కడ శక్తి అనగానే స్త్రీ పురుషులు ఆ భేదమైన గమనించడం సూత్రం నపుంసే శబ్దం శక్తి సూత్రాన్ని వస్తుకుల విజ్ఞాన శక్తి అయితే హిరణ్యదర్ధుడని ప్రాణశక్తి అయితే పేరు కాబట్టి ఈ పేర్లని ఇంటర్ చేంజ్ కింద కూడా వాడతారు ఒకప్పుడు హిరణ్యదర్ధుల్నే సూత్ర శబ్దంతో వాడతారు కాబట్టి అంతర్యానీ అంటే మాలలో పువ్వులు అన్నింటి లోపల ఉండి ఆ పువ్వులు ఇటువంటి చల్ల జగలేకోకుండగా పట్టి ఉంచేటువంటి సూత్రం ఒకటి లేదు ఆ సూత్రమే బ్రహ్మాండం ఒకటి ఉన్నది సూత్రం కనపడదు ఈ పువ్వులు కనపడతాయి సూత్రం కనపడదు ఆ సూత్రమే మెడలో మాల వేసి వాళ్ళు మేము స్వామిజీ మాల వేస్తున్నామని అనుకుంటారు నేను అనుకుంటాను పురుపుస్తలన్నీ తీసుకొచ్చి మనం మెడలో వాడేస్తున్నాడు రాడకి మొడకి కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తారు పురుపూసా తరుపుతాడు ఏ డైరెక్ట్తో నడుపుతాడు ఒక చిన్న సగం విరిగిపోయినటువంటి డబ్బాలో నీళ్లు కోసం కలుపుకుంటాడు వాటితో కలుపుతూ ఉంటాడు ఆ నీళ్లు నిన్నటివి నిన్న సగం అయ్యే అలా తిరగట్టి వెళ్ళిపోయాడు ఆ నిన్నటి నీళ్లు మొన్నటివి ఆ నీళ్లన్నీ ఇలా ఇలా ఉంటాడు కస్టమర్ లేనప్పుడల్ లో తల్లుకుంటూ ఉంటాడు కస్టమర్ రాగానే ఈ నీళ్లతో కలిసి కురుపు స్థలంతా కలిసిపోయిన ఆ ఆ మాల వాడికి ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంటాడు ఆ మాల స్వామితో మెళ్ళకు వచ్చేస్తుంది ఇది అదే హై మానేయాలి ఉంటుంది సూత్రాలతో ఏమిటో తెలిసింది కదండి ఇప్పుడు ఈ సూత్రము ఈ సూత్రాలు ఎక్కడవుతుంది అన్ని లోకములకు లో లో ఉంటుంది భూలోకానికి భవర్ లో సువర్ లోకానికి లోకములన్నిటికీ అన్నిటి లో ఉంటుంది అంతరతమం అంతరతమం అన్నిటికీ లోపల ఉంటుంది అటువంటి సూత్రం గురించి చెప్పాలి అని దాని కొలకై ఈ బ్రాహ్మణము ఆరంభమవుతున్నది సో సూత్రం అంటే అంతర్యామి అని ఒక పేరు ఈశ్వరుడు అని మరో పేరు కూడా మీరు పెట్టుకోవచ్చు సూత్రం అంటే మీకు వినడానికి కొంచెం అలవాటైన పేరు కాదు అంతర్యాని కొంతవరకు అలవాటైన పేరే అంతా అంతర్యామే చూసుకుంటాడు అని కొంతమంది పెద్దలు అప్పుడప్పుడు అలాంటి ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు అది దేవునికంటే వైదిక యొక్క కల్పన వాళ్ళ భావన దేవుళ్ళని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ భావన ఇలా ఉండేది అంతేగాని ఎక్కడో ఒక పెద్ద ఆయన కూర్చుని ఉంటాడు అని మొదలు పెట్టారనుకోండి ఒక గద్ద ఎక్కడో ఉంటాడు అని మొదలు పెట్టారనుకోండి ఆయన మగ ఆడా అని నెక్స్ట్ వస్తుంది అంటే ఈ సమాజం యొక్క లక్షణం అక్కడే ప్రకటన అయిపోతుంది మగవాళ్ళు ఆ దివృత్తిని చలాయించే రోజుల్లో అదే ఉండే మగవాడు అని అంటారు ముందు స్వామీజీ చెప్పారు ఒకసారి నాతో ఆయన జ్యూ నుండి స్విట్జర్లాండ్ లో అక్కడ ఇంటర్ ఫ్రెంట్ మీటింగ్ ఒకటై నన్ను అడిగాను నేను రండి ఇంటర్ ఫ్రైట్ మీటింగ్ ఉంటాను అంటే పల్లింపులు వస్తే మంచిదని అడిగి నాకు కలి లేదు స్వామి ఏవో క్లాసెస్ ఉన్నాయంటే ఫోన్లు నేను వెళ్ళలేదు ఆయన వెళ్ళాడు ఆ వెళ్ళి వచ్చింది నాకు అక్కడ ఒక రోజు అంతా డిస్కషన్ ఏమిటంటే దేవుడు మగవాడే తప్ప ఆడది కాదు ఒక రోజంత